స్తోత్రం నైనా పరిషుద్ధ మైమోన్నతుడా సర్వాధికారి సరసృష్టికర్తైన ప్రభానికే వందనాలు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకే తండ్రి ఎస్ఐఆర్ రాత్రి కాలం అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ ఏసు ప్రభా రాణబిడిని తొందరగా నడిపించండి వాళ్ళకుండా అటంకాలను ఎంతమంది రాలేదే ప్రభ ఎంతమంది ఏసు ప్రభా ప్రాంతంలో సేవలో వాడబడుతున్న ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఏసు ప్రభానికే వందనాలనైనా ఈ రాతికాలం పాటధర మీరు మై పొందండి వాకు చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా నిజీవమైన వాక్ మహదయాలను ఏసుపభా బలపరచబడక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ఏసు ప్రభా పత ఒక్కడే దీవించండి వచ్చిన పత ఒక్కబడిని లేవనెత్తండి మీరు గొప్పగా వాడుకోండి మైమ పొందండి ఏసు ప్రభా నిరాకడ యసు ప్రభావితి త్వరలో ఉంది ప్రభా మరి కుటుంబాలన్నీ నిరాకడకి సిద్ధపడాలా ప్రభా అక్తిని మాకు దయచేయండి ఏసు ప్రభా నీ పరిషత్ చేత పత కుటుంబాన్ని అభిషేకించి గొప్ప వాడుకోండి మైమ పొందమని నజననే శమడి తండ్రి ఆ నా ోదయ పాడుమా కొత్త గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణిం పజాయ ఎంతో ఆనందం వర్ణిం పజా ఎంతో ప్రభు ప్రేమా హృదయమా పాడుమా క్రీస్తూ నందు స్వాస్థ్యాము చేసే తన సంకల్పం అద్భుతమాది క్రీస్తు నందు స్వాస్థ్యాము చేసే తన సంకల్పం అద్భుతమాది భూమినా కానుపే భూమి పోనాది వేయా కామునుపే ఏర్పరచుకో నేను రుదాయమా పాడుమా ఓ రుదాయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణిం పాజాల ఎంతో ఆనందం వర్ణిం ఎంతో ప్రభు ప్రేమా హృదయమా పాడుమా క్రీస్తూ నందు నన్ను క్షమించి రతము కార్చి కడిగేను నన్ను క్రీస్తూ నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర హృదయమా పాడుమా నా నృదయ పాడుమా కృద్ధీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణిం పజాంతోనందం వర్ణిం పజాయంతో ప్రభు ప్రేమా రుదయమా పాడుమా క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చీ క్రొత్త వ్యక్తిగా చేయ క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చీకృత్త వ్యక్తిగా చేయ కూర్చేను ప్రభు ఆ మధ్యాపు కూడా కూల్చేను ప్రాభు ఆ గోడా పూగోడ కోరిచేరీ ఉండేను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణిం ఆనందం వర్ణిం ప్రభు ప్రేమా హృదయమా పాడుమా క్రీస్తులోయున్న ఏ శిక్ష లేదు స్వాతంత్ర్యము క్రీస్తు నందే క్రీస్తులోయున్న ఏ శిక్ష లేదు స్వాతంత్రము నందే క్రీస్తే పరమునా కూర్చుండబేట్టి క్రీస్తే పరమునా కూర్చుండబేటి క్రొత్త సృష్టిగా చేసే రుదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణిం పజాలంతో ఆనందం వర్ణిం పజాయింతో ప్రభు ప్రేమా హృదయ పాడుమా క్రీస్తులో దురికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మాహిమా జయమునకై పిలిచే క్రీస్తు మాహిమా జయమునకై పిలిచే హల్లేలు పాటను హృదయమా పాడమా ఓ నృదయమా పాడుమా గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణిం పజామింతో ఆనందం వర్ణిం పజా ఎంతో ప్రభు ప్రేమా ృదయమా పాడుమా థ్యాంక్ యూ అక్క రైతులందరికీ స్వతంత్రేసువాణికి వంద నా అబ్రహం ఈ సక్యా కోబుల గొప్ప దేవానికి వంద నాలుగు రోజా వాక్యం ద్వారా మాతోని మాట్లాడండి ప్రభా న రాజానికి వంద నాలుగు రోజా ఏసు ప్రభానికి స్తోత్రం తండ్రి వాక్యం ద్వారా ప్రతి సైతన్ రాజ్యాన్ని కూల్చివేసి అభిషేకం చేత ప్రతి బిడ్డను నింపిన ప్రభాని వాక్యం చేత మాట్లాడమని ఏసునాం నడుచున్నాను తండ్రి ఆమె కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగు ఐదు యుహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ తీర్చను నీ మార్గమును యుహోవాకు అప్పగింపుము నీకు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చము అయితే ఇక్కడ చూడండి బ్రదర్ కీర్తనల థర్టీ సెవెన్ సిస్టర్ వాయిస్ వినిపిస్తలేదు సిస్టర్ వినిపించట్లేదు వాయిస్ వాక్యం వినిపించట్లేదు మనోజ్ బ్రదర్ నేనుక సిస్టర్ అక్క దీప సిస్టర్ కట్ అయింది వినిపిస్తుంది కట్ అయింది పిలిచిన పక్కనన్ను పిలవలేదు మా సిస్టరు కట్ అయింది వాక్యం వినిపిస్తలేదు అని చెప్పాను నా పేరు పెట్టినట్లేదు సిస్టర్ ప్రేజలాడ్ వెనుక సిస్టర్ మీట్లో ఉన్నారు వాయిస్ వినిపిస్తలేదు సిస్టర్ ఓకే బ్రదర్ హలో హలో ఆ బ్రదర్ వినిపిస్తుంది ఇప్పుడు సిగ్నల్ కూర్చోండి వినిపిస్తుంది ఆ బ్రదర్స్టర్ చెప్పండి ఆ కీర్తన థర్టీ సెవెన్ లా ఫోర్ అండ్ ఫైవ్ లా ఇక్కడ దేవుడు ఏమంటుందంటే యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ తీర్చును నీ మార్గము యహోవాకు అప్పయింపము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చను ఇక్కడ ఏమంటుండో యహోవను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలని తీర్చుము ఈ రోజుల్లో ఎవరన్నా యహోవను బట్టి సంతోషిస్తున్నా చాలా తక్కువ అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండే మనకు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ప్రతి మనకు వచ్చే బాధలు కష్టాల వల్ల మనము యహోవన్ దేవునికి ప్రార్థన చేసినా కూడా మనకు సంతోషం అనేది లేదు దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడనే ఆశమలో కొంత కొందరిలో లేదు ఉంది దేవుణ్ణ విశ్వాసం ఉన్న కూడా ఉంది అయితే ఇక్కడ దేవుడు మరీ మరీ మనకి ఏం చెప్తున్నంటే యహోవను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ తీర్చును నీ మార్గము నీ మార్గమును యహోవకు అప్పగింపు నీవు ఆయన నమ్ముకున్నాము ఆయన నీ కార్యము నెరవేర్చను అయితే ఇక్కడ ఏమంటున్నాడు నీ మార్గము ఈ హోమ్వకు మనం నడిచే ప్రతి మార్గము మనం వేసే ప్రతి అడుగు మనం చేసే ప్రతి సేవ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఆయనకు అప్పగింపుకుంటే దేవుడు ఆయన మన మన కార్యము నెరవేరుస్తాడంట లాస్ట్ వీక్ అంతా నాకు హెల్త్ ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది లాస్ట్ వీక్ అంతా హెల్త్ నాకు అస్సలు బాగలేకుండే మొత్తం బాడీ చెకప్ అంతా చేసిన తర్వాత కూడా బాడీ చెకప్ లో అన్నకు చెప్పిన ఏమి లేదు అన్నం వస్తే అన్నకు అన్ని చూపించినా చూపిస్తే అన్నడు ఏమి లేదు ఆపరేషన్ అయినప్పుడు కొంచెం యాంటీబయాటిక్స్ ఎక్కువ పోయింది కాబట్టి దాంట్లో నీకు ఆ ప్రాబ్లం వస్తుంది కొద్ది రోజులు సరిగా అయిపోతుందని అయితే ఇట్లా నాకు హెల్త్ బాగా లేకపోతే నేను అసలు సంతోషంగానే లేని దేవుణ్ణ ఉన్నాను కానీ సంతోషం అనిపిస్తలేదు ఎందుకు హెల్త్ విషయంలో ఇంత ప్రాబ్లం ఎందుకు అవుతుంది అని చాలా బాధపడేదాన్ని అన్న గుకే ఫోన్ చేసి చెప్పేదాన్ని చెప్తే అన్న ఏమన్నాడు ఏం కాదు సిస్టర్ నీకేం ప్రాబ్లం లేదు దేవుడు బాగా చేస్తాడని అన్న ఒక మెడిసిన్ చెప్పినండి అంటే ఒక డ్రింక్ చెప్పిండే ఆ డ్రింక్ తెచ్చుకొని మీరు వేసుకోండి మామూలు అయిపోతుందంటే ఇక అన్న చెప్పినట్టు ఆ మెడిసిన్ తెచ్చి వేసుకో అది ఆ డ్రింక్ తెచ్చి తాగినను ఒక టూ త్రీ డేస్ నుంచే నేను మంచిగా ఉన్నాను అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటాడు నీ మార్గము యహో అప్పగింపు మన మన మార్గము దేవునికి అప్పగింపాల కానీ మనకి ఎట్లుంటదంటే ఏ మన హెల్త్ లో కానీ కుటుంబంలో కానీ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో మనసు స్థిమితంగా ఉండేది ఆయన కూడా దేవుడు కీర్తన కారు ద్వారా దేవుడి దావె ద్వారా ఏం మాట్లాడు బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలని తీర్చును నీ మార్గము యహోవా అప్పగింపుము ఆయనను నమ్ముకోనము ఆయన నీ కార్యము నెరవేర్చను అయితే మనము ఆయనను నమ్ముకోవాల ఎంత వచ్చినా రోగం వచ్చినా ఏమి వచ్చినా ఆయన నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తాడంట మన మనకు మనం అనుకున్న కార్యం దేవుడు నెరవేరుస్తాడంట అలనీకి అందుని థర్టీ సెవెన్ లా చూడండి బ్రదర్ నీతిమంతులకి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము సమృద్ధి కంటే శ్రేష్టము ధన సమృద్ధి కంటే శ్రేష్టమంటాడు నీతి మంతునికి కలిగినది కొంచమైనను బహుమంది భక్తిహీలకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము నీతిమంతునికి అంటే మనం దేవుణ్ణ ఉంటాం కాబట్టి మనం నీతిగా ఉంటాం కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడుస్తాం కాబట్టి మన దగ్గర కొంచెం ఉన్నా కూడా ఎట్లుంటదంట ధన సమృద్ధిగా ఉంటదంట అట్లనే దేవుల్లో లేని వాళ్లకు అట్లాంటి యొక్క ఇది అట్లాంటి ధన సమృద్ధి అనేది ఉండేది అన్నిట్లో ఆరోగ్యంలో ఆరోగ్యంలో కానీ మన చేసే పనుల కానీ ప్రతి దాంట్లో కానీ మనం మనం చేసే దాంట్లో ధన సమృద్ధిగా ఉంటదంట అంటే ధనంలా కాకుండా కూడా అన్నిట్లా మనము అభివృద్ధి పొందుకుంటూ వస్తామంట ఎప్పుడు మనం నీతి మంతులుగా కాబట్టి అట్లనే దేవుళ్ళు లేని వాళ్లకు అటువంటి భాగ్యం లేదు కాబట్టి అట్లా భక్తిహీనుల దగ్గర మనము మన యొక్క సాక్ష్యం పంచుకొని మనకు దేవుని గురించి చెప్తే అలాంటి భక్తిహీనులు కూడా దేవుణ్ణిలో దేవుణ్ణిలో వస్తే వాళ్ళు కూడా దేవుని దేవుని యొక్క దీవన పొందుకుంటారు అందులోనే కీర్త థర్టీ సెవెన్ ట్వంటీ ఫోర్ చూడండి బ్రదర్ యహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నీలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అయితే ఇక్కడ ఏమంటాడు యహోవ అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అంటే దేవుడు మనందరి చెయ్యి పట్టుకొని ఉన్నాడు కాబట్టి గనుక అతడు నేల లేవలేక ఉండడు అంత నేలపడినను పడినను లేవలేక ఉండడు మనం దేవుణ్ణిలో ఉన్నాం కాబట్టి మనకు కష్టాలు రావా బాధలు రావా అయినా కూడా దేవుడు ఏమంటుండో అతడు నేల లేవలేక ఉండడు నేను చిన్నవాడైన ఇంటిని ఇప్పుడు ముసలివాడై ఉన్నాను ఆయనను నీతి మంతులు వారి సంతానం భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు ఇది ఇది వాస్తవం కరెక్ట్ మనము చిన్నగున్నా ముసలివాడై ఉన్నా కూడా నీతి మంతులు నేను ఇప్పటి వరకు నేను గమనించింది చాలా మందిని చూసిన నీతిమంతులు ఎవరైతే ఉండటో వాడు ఎప్పుడు విడవబడరు వారి సంతానం ఎప్పుడు భిక్షమెత్త భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు ఇక్కడ కీర్తనకారుడు ఇది ఇది వాస్తవం ఇది కరెక్ట్ మనం దేవుణంలో ఉన్నాము కాబట్టి మనం కింద కూడా లేస్తాము ప్లస్ మనము యభనంగా ఉన్నా ముసలివాడు ఉన్నా కూడా మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి మన సంతానము మన ద్వారా ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళు భిక్షమెత్తుట గాని మనము చూచి ఉండలేదు అంటుంది అయితే ఇల్లని బ్రదరు నహోమి నహోమి వన్ లస్ బ్రదర్ నౌహు యహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును అయితే యహవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును అయితే దేవుడు యేసు ప్రభు ఉత్తముడు ఆయన శ్రమ వచ్చినప్పుడు ఎట్లుంటాడంట మనకు తోడుగా ఉంటాడు మనకు ఆశ్రయం ఉంటాడు తన నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును మనం ఎప్పుడైతే మనం ఆయన మీద నమ్మకం ఉంచినాం కాబట్టి దేవుడు మనల్ని ఎరుగును ఇందాక మనం చూసిన దేవుడు మనల్ని ఎరుగు ఎరిగిండు కాబట్టి మనం సమస్య వచ్చినప్పుడు కింద పడినా కూడా తిరిగి లేస్తామంట అయితే మనం నీతి ఉన్నాం కాబట్టి మన సంతానం ఎప్పుడు భిక్షమెత్తడు దేవుడు ఎట్టి పరిస్థితిలో మనల్ని ఆ స్టేజ్ వరకు రానియాడు అయితే ఇంకోటి చూసుకోండి బ్రదర్ ఏషియా ఫిఫ్టీ ల ఫోర్టీన్ బ్రదర్ నీవు నీతి గల దాన నువ్వు భయపడనక్కర్లేదు బాదించువారు వారు నీకు దూరముగా నొందరు నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు నీవు నీ నీవు నీతి గలదానవై స్థాపింపబడదు నీవు భయపడక్కర్లేదు మనం ఏంటంట మనమందరము నీతిగల నీతిగల వాళ్ళమై స్థాపింపబడుదాం కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు మనల్ని బాధిస్తారు సైతాన్ శక్తులు మంత్రశక్తులు చీక శక్తులు రోగాలు ఇవన్నీ మనల్ని బాధిస్తుంది బాధించి నీకు దూరముగా నుంరు భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు వస్తే ఇవన్నీ వస్తాయి కానీ వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంట అవన్నీ మనకు మన మనకు మన దగ్గర నుంచి దూర పరుస్తాడంట అయితే ఇంకోటి తీసుకు బ్రదర్ కీర్తన థర్టీల ఫైవ్ ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలం నిలుచును సాయంకాలమున ఏడ్చు రాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఏమంటున్నాడు ఆయన కోపము మాత్రం వండును ఆయన దయ ఆయుష్కాలమంత వరకు నిలుచును సాయంత్రం నా ఏడ్చి వచ్చి రాత్రి ఉదయము సంతోషము కలుగును ఏమంటుడు ఏసు కోపం రాదని అంటలేడు ఆయన కోపం వస్తుంది కానీ ఆ కోపం ఎప్పటి వరకు ఉంటది నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటది ఆయన యొక్క దయ ఎప్పటి వరకు ఉంటదంట మన జీవిత కాలమంతా ఉంటదంట అయితే సాయంకాలం ఏడ్చి సాయంకాలం మన బాధపడుకుంటే ఏడ్చి వచ్చి రాత్రి ఉండినను ఉదయంన దేవుడు మనకు సంతోషము కలుగజేస్తుంది నేను ఎప్పుడు ప్రార్థన చేసే ఈ వాక్యము పట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని ఏసు ప్రభ మాత్రం కోపాన్ని కూడా నేను తట్టుకోలేను ప్రభ నీ ఆయుష్కాలం అంతా దయ నా మీద పెట్టు ప్రభ అట్లాంటి పాపం నేను ఏదైనా చేసింటానన్న ఒకసారి క్షమించు ప్రభ నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థిస్తుంటే నీ వాక్యం పెట్టి ప్రార్థిస్తుంటేని అది నెక్స్ట్ డే నాకు ఎక్కడి నుంచి తెలియనంత ఆనందం వచ్చేస్తుంది అట్లా ఈ వాక్యం ద్వారా దేవుడు అంటుండడు దేవుని కోపం నిమిష మాత్రం ఉంటదంట ఆయన దయ ఆయుష్కాలం మన మీద ఉంటదంట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏమొచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు కీర్తన థర్టీ టు టెన్ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఎహోవయందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది అయితే భక్తిహీనులకు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అంటే దేవుల్లో లేని వాళ్లకు అనేక వేదనలు బాధలు కలుగుతున్నది కాబట్టి దేవుడు మనకు ఒక పని పెట్టిండు కాబట్టి ఆ భక్తిహీనుల దగ్గర పోయి మనము సువార్త ప్రకటిస్తే వాళ్ళకు కూడా ఏముంటదంట దేవుడు మనకు ఆయన యొక్క కృప మనకెట్లా ఆవరించిన్నదో ఆ భక్తిహీనుల దేవుని యొక్క కృప ఆవరించి వాళ్ళు కూడా రక్షణ మార్గంలో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు కాబట్టి మనము దేవుల్లో బాడపడాలని చెప్తాను అయితే ఇంకోటి బ్రదర్ ఏషియా మీరు యుహోవాకు యాజకులను పడదరు వారు మా దేవుని పరిచారకులని మనుషుల మిమ్మల్ని గురించి చెప్పుదరు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించరు వారి ప్రభావంను పొంది అతిశయించరు సిక్సే కదా బ్రదర్ మీరు యహోవకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గురించి చెప్పుదురు జనములు ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావంను పొంది ఆశ్రయించు అతిశయింతురు అయితే మనం ఏమనబడుతున్నామంట మనం ఇప్పుడు ప్రతిరోజు వాక్యం వింటున్నాం ప్రతిరోజు మనం సేవ పడుతున్నాం సేవలో వాడబడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మీరు యహోవకు యాజకులు అనబడదురు మనమంతా ఎవరు దేవునికి యాజ్యకులం కాబట్టి వారు మా దేవుని పరిచారకుల పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు మనుషులు మనల్ని గురించి చెప్తున్నారు కదా మనం దేవుని యాజ్యకులము పరిచారకులము కాబట్టి జనుల ఐశ్వర్యంను మీరు అంటే దేవుడు మన ఆయన పరిచారం ఆయన గురించి మనం పరిచర్య చేస్తున్నాం కాబట్టి ఆయ ఆయన యా ఆయనకు మనం యాజకులం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే మనల్ని మనకు ఐశ్వర్యమును ఆ యొక్క ఐశ్వర్యము దేవుడు మనకు ఇస్తున్నట్ట వారి ప్రభావం పొంది అతిశయించు జనాలు చెప్పుకుంటారనమాట మనం ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి మనం ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుషవంతులుగా ఉన్నాం కాబట్టి ప్రజలు మన గురించి చెప్తున్నారు కాబట్టి అది మనము కడవరకు వరకు దేవుని రాకడంత వరకు మనము దాన్ని దాన్ని పాటించుకొని దేవుని యొక్క నడవాల బ్రదర్ వాక్యం తెలుసుకోండి మొదటి దశలోని యొక్క ఐదుల పది మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన మృతి పొందను ఐదులో పది కదండి మనము మేలుకొనినను మేలుకొనియున్న నిద్రపోచున్న తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మనకు మన కొరకు మృతి పొందను అయితే ఇక్కడ దేవుడు మన మృతి పొందిండు కాబట్టి మనం నిద్రపోయినను మేలుకొనినను దేవుని ఆత్మ జీవిస్తున్నది కాబట్టి దేవుడు మన కొరకు ఆయన మరణించిండు కాబట్టి మనం నిద్రపోయినను మేలుకున్నా కూడా ఆయన యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనము అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తున్నాము అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాము అనేకుల్ని రక్షణలో నడిపిస్తున్నాం బ్రదర్ ఇంకో వాక్యం చూసుకో రెండో తిమ్మతి నాలుగులో వాక్యమును ప్రకటించము సమయమందును అసమయ మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్ద బుద్ధి చెప్పుము అయితే ఇక్కడ ఏమంటుండో వాక్యమును ప్రకటింపుము సమయ మందు అసమయ మందు ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు ఖండించము బుద్ధి చెప్పుము ఇక్కడ ఏమంటుడు వాక్యంని మనం ప్రకటించాల ఏ సమయ రాత్రి సమయం అందయినను ఏ సమయం ఎందుననో ఆయన వాక్యంని మనం ప్రకటించాలా వాక్యంను ప్రకటించాలంటే మనము వాక్యాన్ని ధ్యానించాలా రాత్రి సమయం మన మనో రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తాడు నాకేమంటారు రాత్రి ఇట్లా నిద్రపోకపోతే కష్టం పడుకో పడుకో అని చెప్తే కూడా వినాడు ఆయన వినకుండా ప్రార్థన చేస్తూనే ఉంటాడు రాత్రి అయితే ఇక్కడ వాక్యంను మనం ప్రకటించాలా సమయమందు ఆసమయమందు మందు ప్రయాసపడం మన ప్రయాస పడాల మన ప్రయాసం అంతా అదే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలా దేవుని గురించి శువార్త ప్రకటించాలా మనం దీర్ఘశాంతంతో ఉపదేశించాల ఖండించాల మనం సరైన మార్గంలో లేకపోతే ఖండించాల ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పుము బుద్ధి చెప్పి ప్రతి బిడను మన మన దేవుని మార్గంలో నడిపించి దేవును రాకడ కొరకు అందరినీ సిద్ధపరచాలి ఎందుకంటే దినము చెడ్డగా ఉన్నది కాబట్టి సమయం సద్వినియోగం చేసుకొని ప్రతి దేవుని మార్గంలో నడిపించాను యాకోబు మూడుల పదిహేడు ఒక నోట నుండి ఆశీర్వచనమును శాప వచనమును నా సహోదరులారా ఇలా గుండకూడదు అయితే ఇక్కడ ఏమంటుడు మూడుల పదిహేడు బ్రదర్ అదేనా కాదు సిస్టర్ అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని అను సిస్టర్ అయితే ఇక్కడ ఏమంటుడు అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది పైనుండి వచ్చే జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం అంటే మనం దే దేవుల్లో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం దేవుని వాక్యము దేవుని జ్ఞానం మనం బోధిస్తున్నాం కాబట్టి ఆ పై నుంచి వచ్చిన జ్ఞానం మొ పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది అది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనిగ్రంతో మంచి ఫలముతోని నిండుకొని అయితే పైనుండి వచ్చిన జ్ఞానం కొరకు మనము కనిపెట్టాల అది పవిత్రమైన జ్ఞానం సమాధానమైనది మృదువైనది కొందరు వాక్యం చెప్తుంటే నాకు ఇంకా వినాలా వినాలా అనిపిస్తేది అంత మృదుగా అనిపిస్తేది అంత ఆ వాక్యం చెప్తుంటే కరెక్టే ఈ వాక్యం కరెక్టే ఈ వాక్యం నాకు ఎంతో సమాధాన ఈ వాక్యం ఎంతో పవిత్రమైనది మృదువైంది అని ఒక్కొక్కసారి నాకు మనసులో చాలా సమాధానం అనిపిస్తుంది అయితే ఈ దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము పవిత్రమైనదిగా ఉంటది సమాధానంగా ఉంటుంది మృదువుగా ఉంటుంది మన హృదయంలో ఆశీర్వదకరంగా మన వాక్యానుసారంగా అదే వాక్యానుసారం మనం నడుచుకున్నట్టు దేవుడు సహాయపడుతున్నంట దేవుని వాక్యము అట్లా ఉంటది అయితే ఇంకోటి తీసుకోండి బ్రదర్ విలాప వాక్యము రెండులో ఎంత సిస్టర్ నీవు లేచే రేయి మొదటి జామున ముర్రపెట్టుము నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మోగును ఆకలిగొని వారు మూర్చిల్లు నీవు లేచే రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము ఇక్కడ ఏమంటుండు రేయి మొదటి జామున లేచి మొరపెట్టుము అంటే రేయి మొదటి జామున అంటే తెల్లవారు జామున అంటే మూడు నాలుగు గంటలకు అయితే ఇక్కడ ఏమంటుండు మనము రేయి మొదటి జామున లేచి దేవుని దగ్గర దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి నీ పసిపిల్లల ప్రాణము పసి పసిపిల్లల ప్రాణం అంటే ఇప్పుడు అన్నిలు వీళ్ళందరూ పసిపిల్లలే మనకు వీళ్ళందరూ పసిపిల్లలే కాబట్టి వాళ్ళ గురించి మనము ఈ దు దేశం రక్షణ పొందాలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలు రక్షణ పొందాలా పాపంలో ఉన్న వాళ్ళు పొందాలని మనము రే మొదటి జాముల మన చేతులు ఆయన తట్టు మొర దేవుడు మన మొరకు జవాబిస్తుంది మొదటి పేతురు ఐదుల ఆరు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఎండు దేవుడు సగిన సమయ మందు మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులో ఎండుడి అయితే మనం ఏం చేయాలా దేవుడు ఏం చేస్తాడంట తగిన సమయం అందు ప్రతిదీ మనకు సమకూరుస్తాడంట మనకు సమకూర్చి మనల్ని హెచ్చించి ఆయన బలిష్టమైన చేతి మనము దీన మనుషులై ఉండాల దీన మనుషులై ఉంటే దేవుడు ఏం చేస్తాడంట మనకు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట హెచ్చించి మనకు మనల్ని తలగా నిలబెట్టి మనం ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడ దేవుడు మనల్ని తలగా నిలబెడతాడు హెచ్చిస్తాడు మనల్ని భిక్షమెత్తయడు ఆయన ఆయన రెక్కెల కింద మనకు సంతోషం ఉంటది ప్రతిదీ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి దేవుడు చిన్న వాక్యం దీవించింది ప్రార్థన చేస్తుంది సోద్ర ఈ సుప్రభానికి వందన ఆల్ పరిశుధుడాకే స్తోత్రం తండ్రి నా ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచవు తండ్రి మాతోనే మాట్లాడవు తండ్రి నా ప్రభా మీకు అనుగుణంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి నా ప్రభాన్నికే వందనాలు రజ ఇంకా మేము సేవలో అభివృద్ధి పొందాలా హృదయంలో నా ప్రభాన్నికే వందనాలు రజ ఆ రోగ్యంలో ప్రతిదీలో మేము అభివృద్ధి పొంది ఆశీర్వదకరంగా ఉండుటకు సహాయం చేయమని ఏసునామను అడుచున్నాను తండ్రి ఆమెన్ జా నీకి స్తోత్రం దేవ ఏసు క్రిష్ రజా నీకు వందనాలు తండ్రి దినమంత మనం కాచి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు చెలుస్తున్నాం రజా నీకు ఇస్తుధ్రం దేవా ముఖ్యంగా దేవ ప్రత్యేక అంశాల కోసం ప్రారంభిస్తున్నాం దేవా ముఖ్యంగా రవి చెల్ల బ్రదర్ ని ముట్టండి అప్పుడు మరి హార్ట్ ని ముట్టండి దేవా నికి ఎక్కిస్త దేవా ముట్టి తాకి స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా నీ కృపలో భద్రపరచుకొని దేవా నీ నామానికి మహిమ కలగల దేవా ఐశ్వజాని కిస్త దేవా రాజేష్ బ్రదర్ ని దేవా క్యాన్సర్ ముట్టి తాకి స్వస్థపరచండి నీ గాయంలో స్వస్థతుంది దేవా ఈ గాయపడి నసంతో ముట్టి తాకి స్వస్థత విడుదల దయచేసి ఆ బిడల్ని కూడా మీరు రక్షించుకొని కృపలో భద్రపరచుకోండి ముఖ్యంగా రీణ సిస్టెంట్ కూడా దేవా పక్షవాతంతో బాధపడుతుంది దేవా దేవాన్ని ఎక్కిస్తూ దేవా అప్పుడ కాలు ముట్టి తాకి స్వస్థత దయించండి ప్రతి నరా నరాలని రక్త పురుష దయించండి దేవా దేవాన్ని ఎక్కిస్తూ దేవా ఏసుక్రీ స్జానికి దేవా బిడ్డలను కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ సజానికి మనసి అసిస్ట దేవం ప్రార్థించడం దేవా ఆ కాళ్ళు ముట్టండి తాకండి స్వస్థత దయించండి విడదల దయచేసి దేవాని కృపలో భద్రపరచుకుని దేవా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న దేవా ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా ముఖ్యంగా రెసి ముట్టండి దేవా అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ముట్టి తాకి స్వస్థత దైచండి బుడదలా దయచేసి ఆ కుటుంబం సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి కిస్త ఉదరం దేవా బ్రదర్ ని ముట్టండి ఆయన మానాలే త్రాగుడు విరక్తి దయచేని దేవా దాని నుంచి బుడదల పొందాలి ఒక సైతాన్ని బంధించి బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి కిస్తు ఉదరం బ్రదర్ ని ముట్టండి ఎర్మియా వ్యాధిని నుంచి విడదల పొందాలి దేవానికి స్తోత్రం దేవా ఏసు క్రిష్ట్రజానికి వందనాలు తండీ అప్పుడల్లా ప్రత్యేక పాపాలు మీరు క్షమించి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏశ్వజానికి కిస్తూత్రం దేవా ఇంకా శివస్థ ముట్టండి దేవా ఆ క్యాన్సర్ నుంచి కూడా విడుదల పొందాలి స్వస్వత విడదల దండి దేవానికి స్తోత్రం దేవా దేవా ఆ కూడా మీరు రక్షించుకోండి దేవా ఏశ్వజానికి స్తోత్రం ఏసు క్రిస్తజానికి తండ్రి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవా అన్ను బ్రదర్ ని ముట్టండి దేవానికి స్తోత్రం అబిడన్ ముట్టి తాకి స్వస్థత విడుదల దయచండి దేవానికి స్తోత్రం దేవా మరి యొక్క మంగళవారం వెళ్ళటప్పుడు దేవపడికి మీరే స్వస్థ పరచండి దేవా దేవానికి స్తోత్రం దేవా మీరే స్వస్థత విడుదల దయచేసి ఆ యొక్క కూడా మీరు రక్షించుకోండి దేవా ఆ కుటుంబాన్ని కూడా విడుదల దయచండి సమాధానం మీరు దయచండి ఆ కుటుంబంలో శాంతి నెమ్మది దయచేసి దేవా కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవానికి స్తూత్రం దేవా నీరు అక్కడ సిద్ధపరచుకోండి దేవా దేవానికి స్తోత్రం దేవా ఏసు కృష్ణానికి వందనా తండ్రి మనకి ఏబిపై ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి ఆ కుటుంబాలలో కూడా సమాధానం మీరు దయచేసి ఆ కుటుంబాలన్నింటిలో మీరు సమాధానం దయచేసి శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాలను మీరు రక్షించుకొని అందరినీ బలమైన సేవలో వాడుకొని దేవానికి కృపలో భద్రపరచుకొని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణం అడొచ్చు తండ్రి ఆమె ప్రజలాడు సిస్టర్ థ్యాంక్ సిస్టర్ మన ప్రభు అయిన యశు క్రీస్తు తండ్రి ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేసినమో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల హింసలు శ్రమలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయో అక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప కనికరము సమాధానము ఆదరణ మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించింది కాక ఆమె ప్రైజ్ లాడకండి